అలాగే ఈ అజహ అన్నది అలా అవ్వకూడదు అజహ అంటే మేక అని కూడా అర్థం ఉంది సో కాబట్టి ఈ పదప్రయోగము కూడా అది ఒక బ్యారియర్ కాకూడదు అందుకోసం ఆయన ఏం చెప్తున్నారు అజహ కూడా కల్పిత సంవృతే ఎందుకంటే అజహ అనే మాటని హైలైట్ చేశారు గౌడ పాదాచార్య మీరు ఆ పాదం పట్టుకుని ఇప్పుడు అజవాదం ఒకటి పెట్టి అజాకల్త ఒకటి తయారు చేసి పెడతారేమో అలాంటి పొరపాటు మీరేం చేయొద్దు అది కూడా కల్పిత సంవృతియే అంచేతనే పదములు వాక్యములు శాస్త్రములు వీటిని నాలెడ్జ్ అనడము అదంతా తెలుసుకోవటము నేను పండితుడు ఇదంతా కూడా చిన్నప్పుడు బ్రహ్మచారిగా ఉన్నప్పుడు యవ్వనంలో ఉన్నప్పుడు ఆ ఉడుకు రక్తంలో ఇవన్నీ కూడా ఆ ఉడుకు రక్తానికి అడ్డుకట్ట వేయటానికి చాలా బాగా ఉపయోగపడతాయి అది ఒక కూడా ఉన్నది ఆ పదోక వాడికి కనుక మీరు పిరక పెట్టుకుని వేదం వల్లించడా అని చెప్పకపోతే వాడు గోటి బిళ్ళలు మార్బుల్స్ గోటీకాయలు గోటి బిళ్ళ ఇవన్నీ ఆడేసి మొత్తం ఊరంతా కూడా కోతిలాగా తిరిగేసి వాడు ఊరంతా కూడా చెడగొతుంది ఆ వయస్సు ఆ ఉడుకు రక్తం అటువంటి అందుకోసం వీళ్ళు ఏం చెప్పారంటే ఓ పన్నం వాడిని వేసేసి దీన్ని వల్లించడం ఆ పన్నం మొదలుపెడితే నూట ముప్పై పనసలు ఆ రెడీ పనిస్ని మొదలు పొద్దున నుంచి సాయంకాలం మీద అదే పని అలా వల్లిస్తూ ఉండడం ప్రజాభ్రకామిత ప్రజాస్ృత ఏతి సతపోదపత్యత సర్పానుసృత శోకామిత ప్రజ అని అలాగా వల్లిస్తూ ఉండదు ఏడు గంటలు ఎనిమిది గంటలు తొమ్మిది గంటలు వల్లించాయి ఆ టైంకి అది అవసరం అలాగా దాన్ని డెవలప్ చేశారు వాస్తవంలో ఇది ఏమీ కూడా నాలెడ్జ్ కాదు అసలైన జ్ఞానం ఏమిటంటే ఆత్మస్వరూపాన్ని తెలియటయే జ్ఞానం ఈ నాలెడ్జ్ పుస్తకాల్లో ఉంది కదా నాలెడ్జ్ ఎంత ఈ నాలెడ్జ్ని ఎవడు తెలుసుకుంటున్నాడు నేను తెలుసుకుంటున్నాను ఇది జ్ఞానమైతే తెలియవాడెవడు జ్ఞాత ఎవరు నేను జ్ఞాత యొక్క తత్వాన్ని తెలుసుకోవాలి జ్ఞాత తెలుసుకునే దాన్ని ఎంత తెలుసుకున్నా ఒకటే జ్ఞాత యొక్క తత్వాన్ని తెలుసుకోవాలి ఇప్పుడు మీరు పండితులు అనబడే వాళ్ళు ఉంటారు లోకంలో విద్వాంసులు పండితులు అంటే నాను సోచంతి పండితని గీతలో చెప్పిన పండితుడు కాదు ఆ పండితులు వేరు కూడా ఆత్మజ్ఞాని అర్థం పండితులు అంటే శాస్త్రంలో చదువుకున్నటువంటి పండితులు ఉంటారు ఆ పండితులకి చాలా విషయాలు తెలుసుంటాయి ఎనో మెనీ థింగ్స్ విచ్ యూ డోంట్ హో విచ్ ఐ డోంట్ హో తర్వాత యోగులు అని కొంతమంది ఉంటారు సో ఆ యోగులు అనబడే వాళ్ళు కూడా వాళ్ళకు కూడా చాలా విషయాలు తెలుసుంటాయి ఏ చక్రాలు ఎక్కడ ఉంటాయి ఒక చక్రంలోకి ఇంకో చక్రంలోకి వెళ్ళే మార్గం ఏమిటి ఆ చక్రంలో ఎన్ని దళాలు ఉంటాయి ఒక్కొక్క దళంలో ఏ బీజాక్షరం ఉంటుంది ఐం దేంట్లో ఉంటుంది క్లీన్ దేంట్లో ఉంటుంది ఆ దళాలు ఊర్ధ్వముఖంగా ఉంటాయా అధోముఖంగా ఉంటాయా ఏ చక్రం నుంచి ఏ చక్రానికి వెళ్తే ఏ రకమైన ప్రకాశం కాంతి కనబడుతుంది బుద్ధి ఏ విధంగా వికసిస్తుంది అంటూ వాళ్ళకి తెలుసున్న సంగతులు వింటే మతిపోతున్నాం అమ్మ బాబా ఎన్ని తెలిసినా ఇవన్నీ మనకి ఎప్పుడైనా తెలుస్తాయా అసలు అని మతిపోతుంది కానీ ఈ జ్ఞానము ఈ పదములు వాక్యములు గ్రంథములు శాస్త్రములు తోటి లోకంలో చలామణిలో ఉన్నటువంటి ఈ విశాలమైన జ్ఞానం ఏదైతే కలదో కేవలము ఆ జ్ఞానాన్ని బుద్ధి ఎందు చొప్పించి బుద్ధిలో దాన్ని ఫిక్స్ చేసి ఆ జ్ఞాత ఆత్మస్వరూపము జ్ఞాత యొక్క స్వరూపము ఆ ఆత్మ అది తెలుసుకోకుండగా ఈ బుద్ధిలో ఈ జ్ఞానాన్ని పెట్టేసుకుని దాంతోటే కాలక్షేపం అయిపోయి దానితోటే వీడు కన్స్యూమ్ అయిపోతే అది అది తెలిమెరిపించుకోదు వాస్తవానికి ఆత్మస్వరూపమును ఎవడైతే అనుభవానికి తెచ్చుకుంటాడో వాడే ఈ జీవితంలో శాంతిని పొందగలుగుతాడు ఆత్మజ్ఞానము లేకుండా శాంతి అనేది లభించదు కేవలము పుస్తకముల యొక్క పాండిత్యం వల్ల తర్వాత గ్రంథములను వాక్యములను కంఠస్థం చేసేయటం వల్ల ఏమీ వీడికి శాంతి లభించదు తర్వాత ఈ పరతంత్రాభిసంఖ్య అనే మాట పరతంత్రాభినిష్పత్యని ఈ శ్లోకంలో కూడా ఉంటుంది ఈ తంత్రములు అద్వైతం తంత్రం కాదు సూత సంహితలో తంత్రాన్ని చాలా గట్టిగా ఖండించారు తంత్రాన్ని పెట్టుకోద్దాం ఈ తంత్రములు అనేవి ఏమిటంటే కేవలము ఇట్స్ ఎ కలెక్షన్ ఆఫ్ వర్డ్స్ అనేక పదములను కలబోసినట్లయితే ఒక తంత్రం అనేక పదములను కలబోసి నేను ఏదైనా ఒక తంత్రానికి దృష్టాంతం చెప్పాను అనుకోండి అది కొంచెం ఇబ్బందికరంగా చెప్పడానికి ఇబ్బందిగా ఉండొచ్చు వినడానికి కూడా ఇబ్బందిగా ఉండొచ్చు అనేక పదములను కలబోస్తే ఒక తంత్రం అవుతుంది ఉదాహరణకు విష్ణువు భూదేవి శ్రీదేవి జయుడు విజయుడు అని ఇంకా అలా మొదలుపెడితే ఇంకా ఇంకా లలల పెరిగిపోతుంది గోల్డ్ అంత సాహిత్యం వచ్చేస్తుంది నాకు దృష్టాంతం అనిపిస్తుంది షిరిడి బాబా గారు జీవించుకున్న రోజుల్లో అసలు ఏ సాహిత్యం లేదు ఆయన చుట్టూ సాహిత్యం అనేదే లేదు ఆయన దేహత్యాగం చేసిన తర్వాత ఆయన గొప్ప మహాత్ములు ఆయన దేహత్యాగం చేసిన తర్వాత ఆయన చుట్టూ సాహిత్యం నిర్మాణమైంది ఆ సాహిత్యం చూస్తుంటే ఆశ్చర్యం వస్తుంది గురు చరిత్ర గ్రంథం అది మూడు సార్లు పారాయణ చేస్తే ఈ ఫలం ఎనిమిది సార్లు పారాయం చేస్తే ఆ ఫలం తెలుగులో ఉంటుంది అది పారాయణ చేసేస్తే ఫలం వచ్చేస్తుంది అంటే సుందరకాండ పారాయం చేస్తే ఫలం అంటే వాడు పాతకాలపు మాట గురు చరిత్ర పారాయణ చేస్తే నీ కోరికలు తీర్చాయంటే ఇది కొత్త కాల మాట ఎక్కడి నుంచి వచ్చేసిందండి ఇదంతా కూడా దాని చుట్టూ ఎంతటి లిటరేచర్ క్రియేట్ అయిపోయిందంటే దాంట్లో అవధూతలు ఉంటారు ఆ లిటర్ ఆ లాంగ్వేజ్ వేరు అవధూతలు ఉంటారు సో మామూలు శంకరాచార్యులు వివేకానంద స్వామి రామకృష్ణ బ్రహ్మ వీళ్ళందరూ అసలు మీకు దరిదాబులు ఎక్కడ కనపడరు అక్కడ రామిరెడ్డి తాత ఫీర్ ఖానా దాసు అలాగే వాళ్ళేవాళ్ళు ఆదోద ఉంటారు వాళ్ళే భాతులు భాతులు అయ్యింటారు వరవేర అది ఒక న్యూ స్ట్రక్చర్ న్యూ లిటరేచర్ దానికి ఆధునిక కాలంలో దానికి టేకాచుకున్నటువంటి పండితులు కొంతమంది ఉండి వాళ్ళ చుట్టూ బోర్డు అనే స్ట్రక్చర్స్ పెడతాయి ఆ లక్షల కోట్లు డబ్బు బోర్డంతో మంది దిస్ ఈజ్ ది కల్ట్ థింగ్ a bundle of words and these bundle of words aven chestayi oka mental structure ni create chestayi oka mental pattern ni create chestayi aa mental structure ni wardi mi lopala pravesh padtadu ee mental structure deenni create chese tundi bundle of words vithvalla emi upakaramu ledhu ave me enduku panikiravu anta kante meeru karma yoganni anushtinchatam melu అంటే మీకున్న శక్తి మీకు ఎంత శక్తి ఉంటే ఆ శక్తిలో ఇప్పుడు ఉదాహరణకి మీకు ఒక భేద పిల్లవాడు ఉన్నాడు వాడు చదువు సంఖ్య లేకుండా ఉన్నాడు వాడిని దగ్గరికి చేరదీసి వాడికి ఏదో కొంత హైజీన్ను వస్త్రం ఇచ్చి వాడికి స్కూల్కి పంపించి చదువు ఇచ్చి అంత మాత్రం మీరు చేశారనుకోండి ఈశ్వరార్పణ బుద్ధితో దట్ విల్ హెల్ప్ యూ టు నో ద ట్రూత్ ఈ కల్ట్స్ వీటి వెనకాల పరుగులు తీసి ఏమీ ఉపయోగం లేదు అన్సెల్ఫిష్ యాక్షన్ తర్వాత దేహాభిమానం లేకుండగా ఆత్మనిష్ఠులై ఉండుత తర్వాత దేహము యొక్క భోగముల కోసం జీవించటం మానేసి దేహాన్ని ఉరికేలా నిలబెడుతూ మీరు ప్రజా సేవ చేయటం దాన్ని కూడా ఒక ఆర్గనైజ్డ్గా ఏమక్కర్లా స్పాంటేనియస్గా సహజమైన రీతిలో మీ ముందు ఉన్నటువంటి పరిస్థితిలో మీకు తారసిల్లినటువంటి వ్యక్తికి మీకు చేతనైన సహాయాన్ని ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తే దట్ విల్ టేక్ యూ టు మోక్ష కాబట్టి ఈ స్ట్రక్చర్సు ఈ కల్ట్స్ ఇవన్నీ ఉన్నాయి ఇవి మిమ్మల్ని తూపు దగ్గరికి తీసుకెళ్ళం మీరు దేహాభిమానాల్ని విడిచి మనస్సుని సాక్షిగా దర్శిస్తూ మీరు ధ్యానం చేసినట్లయితే మీరు యూ విల్ గో ఇన్ ది వెరీ రెలమ్ ఆఫ్ ది రియాలిటీ ఆ సత్యతత్వము ఆత్మతత్వమునకు ఆ దాని పరిధిలోకి నిర్వేడుపుతారు ఈ కల్సు ఇవీ దే లీడ్ యూ నో వే స్వతంత్రాధిని నిష్పత్తి సంవృత్యా జాయతీతో సహా ఇది ఇంతకుముందు శ్లోకానికి దీనికి కంటిన్యూవేషను కాబట్టి సో అజహా అనేటువంటి వర్ణన కూడా అది కూడా అది కల్పిత సంవృద్ధి చేతనే అంటే పుట్టాడు పుట్టాడు పుట్టాడుని పొద్ధస్తమాను పుట్టుక గురించే వీడు ఏడుస్తూ కూర్చుంటాడు అదే స్మరించుకుంటూ కూర్చుంటాడు ఒరే బాబు నీ స్వరూపంలో పుట్టుకనేది లేదు రాని వాడికి కనువిప్పు కలిగించటం కోసం అజహ అజహాన్ని నాలుగు తప్ప ఆత్మస్వరూపంలో అజత్మము అనే ఒక ధర్మము కూడా యథార్థంగా లేదు సుమా అజ కల్పిత సంవృత్య పరమార్థేన నాప్యజ ఎందుకంటే ఆత్మస్వరూపాన్ని పదప్రయోగంతో వర్ణించటం కుదరదు అజహాన్ ఎందుకు చెప్పాల్సి వచ్చిందో దాన్ని చెప్తున్నా అక్కడ కల్పిత సమృద్ధి ఏ విధంగా నిర్మాణం అవుతుంది పదములను ప్రయోగించి ఇగో ఇది ఆత్ ఆత్మ ఇదమిత్తంగా ఉంటుంది అని మీరు చెప్పలేరు నాస నాసాదీయ సూక్తం అంటే నిన్న గీతలో కూడా మనం చూసాం కో అర్ధా వేద ఎవడండి సాక్షాత్తుగా ఆత్మతత్వాన్ని తెలుసుకున్నవాడు సో ఇహ ప్రవచిత ఈ లోకంలో లోకాన్ని లోకంలో నేను ఆత్మతత్వాన్ని ఇదిగో ఈ రూపంగా ఈ ఫార్ములా ఇస్తున్నాను అని ఎవడైనా చెప్పగలరా కుత ఇయం విసృష్టి ఉత ఆజాత ఈ వివిధ సృష్టి ఎలా వచ్చింది ఎందుకు వచ్చింది దీనికి హేతు ఏమిటి కారణం ఏమిటి ఫలమేమిటి అని చెప్తారు ఎందుకంటే ఆత్మతత్వాన్ని విదమిత్తంగా పదముల యొక్క పరిధిలో బిగించి చెప్పడం అన్నది అది సంభవమే కాదు మరి ఇంకా ఆత్మతత్వాన్ని ఎలా బోధించటం ఎలా కమ్యూనికేట్ చేయటం ఇలాగా శాస్త్రము కమ్యూనికేట్ చేయాలి కదా అంటే చూడండి మనం ఒక అండర్స్టాండింగ్ వద్దాం మీ గురించి మీరు ఏమనుకుంటున్నారో చెప్పండి ఆత్మ ఏది కాదో నేను చెప్తూ ఉంటాను మొదలు పెడదాం ఇది మనకు ఉండే డీల్ మొదలు పెడదాం మీరేమంటారంటే నేను పంతొమ్మిది వందల యాభైలో పుట్టాను అంట నువ్వు పుట్టలేదు నేను సింహరాశిలో పుట్టాను నువ్వు రాశి లేదు పుట్టను లేదు నేను నక్షత్రంలో పుట్టాను నక్షత్రము లేదు పుట్టను లేదు నేనేమో నేనేమో మధ్య వయస్సులో ఉన్నాను మధ్య వయస్సు లేదు నీకేమో వయస్సు అనేది లేదు నేను ముగ్గురు పిల్లల తండ్రిని నువ్వు తండ్రివి కావు కొడుకువి కావు మీరు చెప్పండి మీ గురించి మీరు ఏమనుకుంటున్నారో మీరు చెప్పండి నేను పురుషుడను నీవు పురుషుడు కావు పరమా లింగ భేదముల అతీతమైన పరమాత్మవు నేను జీవుడను నీవు జీవుడువు కాదు జీవుడువే అని ఈ విధంగా ఏ ఒక పర్సనాలిటీ దేహాభిమానాన్ని పురస్కరించుకుని ఒక కల్పితమైన వ్యక్తిత్వాన్ని పట్టుకుని అహంకారాన్ని పట్టుకుని దాని చుట్టూ అనేక లక్షణాలని పోగేసుకుని ఈ లక్షణాలు ఎక్కడి నుంచి పట్టుకుంటే వీడు ఇంట్లో వాళ్ళు చెప్తారు వీడికి ఫ్యామిలీ సప్లై చేస్తారు ఫ్యామిలీ ఇచ్చిన విజడమలే ఫ్యామిలీ ఇచ్చిన నాలెడ్జే సత్యం అనుకుంటుంది వాళ్ళకి తెలియక వాళ్ళకి తెలుసు వీడికి అంటగడతారు తర్వాత సమాజము సోషల్ కండిషనింగ్ ఉంటుంది అది ఇంకోకుంట ఇదంతా నా స్వరూపంలో భాగం వీడు ఉంటాడు కాబట్టి ఇవన్నిటిని నిరాకరించటం కోసం మనం ఈ అజహ ఇత్యాది పదప్రయోగాలు చేస్తాం ఎందుకంటే మీరు ఏ వర్ణన మీ గురించి చేసినా అది ఆ పరిచ్ఛన్నమైన అహంకారం యొక్క వర్ణన తప్ప ఆత్మస్వరూపానికి దాంతో ఏమీ సంబంధం లేదు పరిచ్ఛిన్నమైన అహంకారము దాని యొక్క గుణములు విశేషణములు ఎన్నైతే ఉన్నాయో వాటన్నిటికీ వాటన్నిటికీ అతీతమైనది ఆత్మచైతన్యాన్ని కాబట్టి తర్వాత ఈ పరిచ్ఛిన్నమైన వ్యక్తి ఈ వ్యక్తి ఎవడంటే కేవలము ఇతరులకు కనబడి పడే వ్యక్తి వీడు ఏమంటాడు నేను తండ్రి అని వీడు తండ్రి కాదు ఒకడు ఉన్నాడు ఒకరాడు ఉన్నాడు వాడి కంటికి కనబడే వ్యక్తిత్వం తండ్రి అంటే వాడి కంటికి కనబడుతుంది అది అంతకుమించి వీడి స్వరూపంలో భాగం కాదది వాడు కొన్ని సంస్కారాలు పెట్టుకుని ఆ సంస్కారములతో చూస్తే వీడు తండ్రిలా కనపడతాడు వాడి సంస్కారాలని నెత్తిని వేసుకుని వాటిని అరువు తెచ్చుకుని నన్ను నేను చూసుకుంటే నేను కూడా నాకు తండ్రిలా కనపడుతుంటాను వాడు ఒకరునాడు వాడికి నేను సో ఈ విధంగా దేహాన్ని చూసివాళ్ళు వీడి చేష్టల్ని చూసివాళ్ళు వీళ్ళ మనస్ మనస్సులో ఉండే సంస్కారాలు కూడా నాగరూపంగా బయటకు వచ్చినప్పుడు అవి చూసివాళ్ళు వాళ్ళందరూ కొన్ని విశేషణాలు వీడి నెత్తి మీద వేస్తారు అవన్నీ వీడు తన స్వంతమని వీడు అనుకుంటాడు కాబట్టి ఈ విశేషణములు ఏవి కూడా ఆత్మస్వరూపంలో భాగంగా లేవు ఎన్ని విశేషణాలైతే ఉన్నాయో ఆత్మచైతన్యము వాటన్నిటికీ అతీతమైనది శుద్ధమైన దేశ కాల వస్తు పరిచ్ఛేదరహితమైన నామరూపములకు అతీతమైన శుద్ధమైన తెలివి అది పరమాత్మ దాన్ని తెలియడం కోసం అజహ అసంగ ఇత్యాది పదముల యొక్క ప్రయోగము అదంతా కూడా కల్పిత సంవృతియే తప్ప వాస్తవంలో యథార్థంగా చెప్పాలంటే ఆత్మ అజము కాదు అసంగము కూడా కానే కాదు అవి ఏమీ కానే కాదు ఆ విధంగా ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి మనో శాస్త్రాదీనా సంవృతిత్వే అజహ ఇది సంవృతి సార్ సంవృతి అంటే అధ్యారూపం దాని తత్వాన్ని కప్పివేసేటువంటి అధ్యారూపానికి సంవృతి అని పేరు సో ఇప్పుడు పరకీయ శాస్త్రములు వైశేషికాది శాస్త్రములు ఇవన్నీ కూడా సంవృతి రూపములే అంటే వ్యవహార మాత్రము తప్ప వాటిలో పరమార్థము లేదు అదే సంవృతి అంటే యోస్తి కల్పిత సంవృత్య పరమార్థేన నాస్తి సౌ అనే మాట కాబట్టి ఈ వైశేషికాది శాస్త్రములన్నీ సంవృతి రూపములే అన్నట్లయితే మీరేమో అజహా అజహ అని కదా మీరు కూడా ఆత్మస్వరూపాన్ని గురించి మరి అజహ అనేది కూడా సంవృతియే కావాలి అంటే అది కూడా కల్పనయే కావాలి వ్యావహారిక కల్పనయే అవ్వాలి మరి మరి దాని మాట ఏమిటండి అని గౌరవపక్షం దానికి సమాధానం సత్యమే వం నాయనా నీవు చెప్పినది సత్యమే నీవు చెప్పినది సత్యమే కాబట్టి మీరు బ్రహ్మ బ్రహ్మ బ్రహ్మ అంటున్నారు వాళ్ళెవడో వర్డ్స్ ఉపయోగిస్తే ఆ వర్డ్స్ అన్ని ఆ స్ట్రక్చర్స్ అన్నీ కూడా కల్పితము అవి అసత్యములు అని మీరు మరి బ్రహ్మ బ్రహ్మ అంటున్నారు దాని మాట ఏమిటంటే అది కూడా కల్పిత సంస్కృతియే బ్రహ్మ అంటే అభిప్రాయం ఏమిటంటే వీడికి ఈశ్వరుని ఎటల ఒక పరిచ్ఛేదాన్ని భావన చేయటానికి అలవాటు పడుతుంటాడు ఎందుకంటే వీడు ఏం చేస్తాడంటే ఈశ్వరుణ్ణి మనస్సుతో కొలిచే ప్రయత్నం చేస్తాడు వాడి మనస్సుతో ఒకవేళ వాడి మనస్సు మరీ బిజీగా ఉన్నప్పుడు బిజినెస్ మ్యాన్ ఉంటాడు వ్యాపారం చేస్తూ ఉంటాడు వాడి మనస్సులో బిజినెస్ అంకెలు లాభాలు నష్టాలు రూపాయలు ఇవే దేవుడు దెయ్యం వే ఉండవు కాబట్టి వాడేం చేస్తాడు మన మనస్సు కొలవడానికి అనుకూలం కాదని గురువుగారి మనస్సుతోటి అరుగు తెచ్చుకుని ఆ మనస్సుతో కొలుస్తాడు మొత్తానికి తన మనస్సైనా అరుగు తెచ్చుకున్న మనస్సైనా ఏదో ఒక మనస్సుతోటి దేవుణ్ణి కొలిచే ప్రయత్నం చేస్తాడు మనస్సుతో కొలిచే దేవుడు పరిచ్ఛిన్నంగా ఉంటాడా అపరిచ్ఛన్నంగా ఉంటాడా పరిచ్ఛన్నంగానే ఉంటాడు ఇలాగా దేశ ఉంటాడు దేవుడు వైకుంఠంలో ఉన్నాడు అంటే వీడు దేశ దేశానికి కట్టేశాడా లేదా లేదా తిరుపతిలో ఉన్నాడు లేకపోతే కాళహస్తిలో ఉన్నాడు అని దేశానికి కట్ చేస్తాడు ఆ కట్ చేయడంలో ఇంకా తిరుపతిలో ఉన్న దేవుడు వేరు మన ఊళ్ళో ఉన్న దేవుడు వేరు తిరుపతిలో ఉన్న దేవుడు ముప్పై అడుగులు ఉంటాడు ఇంకా ఎక్కడా దేవుడు ముప్పై అడుగులు ఉండకూడదు ఎందుకంటే తక్కువే ఉండాలి అని ఇలాగ వాళ్ళు పిచ్చుబుర్గ్లో వాళ్ళ విగ్రహం చేయించారు వెంకటేశ్వర స్వామి విగ్రహం అది తిరుపతి దేవుడి ఎంతుందో అంతుంది దాని మీద పండితులు అబ్జెక్షన్ రైస్ చేశారు పండితులు అంటే కల్పిత సంస్కృతిలో పండితులు ఉంటారు ఆ కల్పిత సంస్కృతిలో భాగంగా పరకీయ ద్వైత శాస్త్రంలో పండితులు ఉంటారు వాళ్ళు ఇలాంటివే లెక్కలు వేస్తూ ఉంటారు అడుగులు అంగుళాలు లెక్కలు ఇది ఇక్కడ దేశ పరిచ్ఛేదం కాల పరిచ్ఛేదం వస్తు పరిచ్ఛేదం దానికే అంతా ఉంటుంది అది మామిడాకు పనికొస్తుంది కొనసాగ పనికి రాదు మరి పరిచ్ఛేదంగానే ఉంటుంది అంతా కాబట్టి ఆ ముప్పై మూడు అడుగుల విగ్రహం ఏదైతే వెంకటేశ్వర స్వామికి మూల మూలవరులు మూలవరులు వెరీ ఇంట్రెస్టింగ్ యూజ్ చేయండి ఆ వరువు అనే మాటకి ఏదో పద ఏదో అర్థం ఉన్నట్టు లేదో కన్నడ భాషలోనో అయితే పోలం మూల విరాట్ మూల విరాట్ ముప్పై అడుగులు ఉంటే నువ్వు మళ్ళీ ముప్పై అడుగులు పెట్టడానికి వేయలేదు అయితే ఇప్పుడు ఏం చేద్దామంటారు ఈ విగ్రహాన్ని దాన్ని ముప్పై రెండు అడుగులు చేయలేరు కదా కాళ్ళు పోతాయి అడుగులు తీసిస్తే పదిను తీసిస్తే కిరీటం పోతుంది అప్పుడు ఆ విగ్రహాన్ని డంపు చేసేసి దాన్ని ఎక్కడో చీకటి గదిలో పడేసి ఇంకో విగ్రహాన్ని తయారు చేయించి ఈసారి ముప్పై రెండు కాదు ఇంకా మళ్ళీ తేడా లేకుండా ముప్పయో ఇరవై ఎనిమిదో చేసి పెట్టారు అంటే దేవుణ్ణి అడుగులకి అంగుళాలకి పరిమితం చేసిస్తారు వస్తు పరిచ్ఛేదం దేవుడు వైకుంఠంలో ఉన్నాడు దేశ పరిచ్ఛేదం దేవుడు త్రేతాయుగంలో ఉండి కూడా కృతయుగంలో ఉండేవాడు కలియుగంలో ఉండడు దేవుడికి త్రియుగి అని పేరు త్రియుగి అనో త్రియుగ అని పేరు ఓ స్తోత్రం అండి ఆ స్తోత్రంలో త్రియుగన్నమామి ఏదో ఆ త్రియుగు నేను నమస్తాయి త్రియుగుడు ఎవరండి అంటే విష్ణువు ఆయనకి త్రియుగుడు పేరు ఎందుకు వచ్చిందని అంటే సత్య కృతయుగము త్రేతాయుగము ద్వాపరయుగాల్లోనే ఆయన భూలోకానికి వస్తాడు కలియుగంలో భూలోకానికి రాడు నిజానికి ఆయన రావాల్సిన యుగం కలియుగమే ఆయనకి ఏమన్నా అసలు బుర్ర ఉంటే కలియుగంలోనే రావాలి మిగతా యుగాల్లో రానక్కర్లేదు ఏదో ఎవరికోల పాటించు ఈ మాటలు ఏమంటే బాగుండదు ఏదో అనేశాను ఎందుకండి మిగతా యుగాల్లో సత్యయుగంలో అందరూ ధర్మం పాటించేప్పుడు ఆయన ఎందుకు ఆయన ఉన్నప్పుడు ఆయనే ఉండొచ్చు ఈజ్ మోర్ ఇంపార్టెంట్ నౌ అలాగా మాటవలసిగా అన్నాను నువ్వు కూడా ఆయన సర్వత్రా ఉన్ననే ఉన్నాడు పని పెట్టుకుని రానక్కల్లా కాబట్టి ఈ విధంగా దేవుణ్ణి దేశంలో కాలంలో వస్తువులో పరిచ్ఛేదం చేసి పెట్టడం మానవుని యొక్క మనస్సు యొక్క లక్షణం నువ్వు ఈ చేయకు దేశ వస్తు కాల పరిచ్ఛేదములు లేనిది పరమాత్మతత్వము అని చెప్పడం కోసం బ్రహ్మ అన్నారు అది బ్రహ్మ బ్రహ్మ అన్నది అది ఒక పాజిటివ్ వర్డ్ ఏం కాదు అది కల్పిత సంవృత్యా బ్రహ్మాండ బ్రహ్ ప పరబ్రహ్మ బ్రహ్మ శబ్దవాచ్యం కూడా కాదు అసలు శబ్దవాచ్యమే కాదు బ్రహ్మానే పదం గురికి సూచనకి చెప్పిందే తప్ప వాచ్యత్వం అనేది పరమేశ్వరుని ఉండదు చూడండి విషయము లేనిదే చిత్తము లేదు చిత్తము లేనిదే విషయము లేదు ఘటన లేకుండా ఘట జ్ఞానం లేదు ఘటజ్ఞానం లేకుండా ఘటాకార వృత్తి లేదు ఘటాకార వృత్తి లేకుండా ఘటన లేదు కానీ జ్ఞాత యొక్క స్వరూపము చైతన్యము ఆ చైతన్యంలోనే ఈ విషయము ఈ జ్ఞాత ప్రకాశిస్తూ విషయము చిత్తము ఈ రెండు కూడా ఆ చైతన్యంలోనే ప్రకాశిస్తూ ఆ చైతన్యము ఇటు జ్ఞాతృత్వానికి అటు విషయ రూపంగా ఉండే పరిచ్ఛేదానికి ఒక రూప పరిచ్ఛేదానికి తర్వాత ఈ తెలివిట అనేటువంటి ప్రాసెస్ ఏదైతే కలదో అది కాలము ముందు పరిచ్ఛిన్నమై ఉంటుంది ఆ కాల క్షణిక వృత్తి క్షణికం అంటే కాల పరిచ్ఛేదం వచ్చింది కాబట్టి కాల కాలానికి కూడా అతీతమైనది ఆత్మచైతన్యం ఆత్మచైతన్యాన్ని ఈ చిత్తము విషయము అనే సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ విజ్యువాలిటీ దృష్ట్యా దానిని సాక్షి అన్నారు కాబట్టి సాక్షి అనే వ్యవహారం కూడా కల్పిత మరొకటి కాదు మీరు జ్ఞాత జ్ఞేయము ఆ రెండింటినీ తిరస్కరించి సాక్ష్యము మిథ్యా అని ఎప్పుడైతే తెలుసుకుంటారో కూడా తిరస్కరిస్తే కేవల జ్ఞప్తి స్వరూపంగా శుద్ధమైన తెలివిగా మిగిలిపోతుంది కాబట్టి బ్రహ్మ ఆత్మ ఆత్మ అంటే అనన్య అనర్థం నీకంటే భిన్నము కానిది నీకంటే భిన్నంగా లేదు సుమా ఎందుకంటే వీడు దేవుడు నాకంటే భిన్నంగా ఉన్నాడని నిశ్చయించి దేవుడు నీకంటే భిన్నంగా లేడు వాస్తవంలో ఏది నీకంటే భిన్నంగా లేదు అని నిరూపించటం కోసం ఆత్మాని పదప్రయోగం చేశారు కాబట్టి ఈ పదములన్నీ కూడా కల్పిత సంవృత్తిని బట్టి వచ్చినవే కానీ మరొకటి కాదు కల్పిత సంవృత్వ అజ ఇత్యతే పరమార్థేనా నాప్యజ అంటే యథార్థ తత్వాన్ని చెప్పాలంటే ఆ పరమాత్మను అజహ అని కూడా చెప్పడానికి వీలు లేదు ఎందుకంటే జ జా అంటూ ఉంటాడు ఒకడు పుట్టాలి వాడికి ఇప్పుడు దేవుడు పుట్టాడు పుట్టకపోతే ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ఉన్నాడు అనుకోండి శ్రవణాన నక్షత్రం నాడు ప్రత్యేక పూజ చేస్తారు ఎందుకంటే ప్రత్యేక పూజ ఎందుకు రోజు చేసి పూజ కదా అంటే కాదు శ్రవణ ఆయన పుట్టాడు దేవుడికి పుట్టుక లేదు అని మీరు అన్నారనుకోండి అప్పుడు ఆ శ్రవణ నక్షత్రం నాడు చేసే ప్రత్యేక పూజ ఏమవుతుంది అధికారు హనుమజ్జయంతి అంటాడు హనుమంతుడు పుట్టాడు హనుమంతుడు పుట్టలేదయా ఆయన జ్ఞాని ఆయన పుట్టలేదా పుట్టితే జ్ఞాని ఎలా అవుతాడు ఆయన పుట్టలేదు ఆయన పుట్టకపోతే దేవాలయాల్లో హనుమజ్జయంతి పూజే లేకుండా అయిపోతుంది హనుమజ్జయంతి పూజ లేకపోతే బోళ్ళంత వ్యవహారానికి లోటు ఇదంతా వ్యవహారం ఉంటుంది కదా కాబట్టి ఆ వ్యవహారం బహుశా దాంట్లో కొంత ప్రయోజనం కూడా ఉన్నటుంది కాబట్టి ఆ వ్యవహారాన్ని అలా నిలబెడదాం అందుకోసం మాట ఆయన ఫలానాప్పుడు పుట్టాడు అంటూ ఉండం మాటవలసగా అనొచ్చు కాబట్టి అజ కల్పిత పరమార్థేన నాపిక పరమార్థంలో సో ఈ విధంగా దేవుడిని అస్తమానం జా జా ఉంటే దేవుడికి జా కదయా జీవుడికే పుట్టుక లేదని ఓ ముఖంలో చెప్తూ ఉంటే దేవుడికి పుట్టుకను నువ్వు ప్రారంభం చేస్తే అక్కడ సురుగు చేస్తే నువ్వు ఎప్పటికి తెలియలేవురాయన ఈ సంవత్సరం నుంచి ఎప్పుడు బయటపడతావు నా స్వరూపానికి పుట్టుక లేదు నేను దేహం కాదని తెలుసుకోవాల్సిన వాడు అది తెలుసుకోవడం మానేసి దేవుడు ఎప్పుడు పుట్టాడా అని క్యాల్కులేషన్స్ వేస్తూ ఉంటాడు వీడు పంచాంగం తీసుకుని హనుమంతుడు ఎప్పుడు పుట్టాడు మేము పదమూడుని పుట్టాడా పన్నెండుని పుట్టాడా కాదు పదమూడు కాదు పన్నెండునే పుట్టాడని ఒకడు పన్నెండుని కాదు పదమూడునే పుట్టాడని ఒకడు వీడు వాడు గదురాడుకోవడం తిప్పుకోవడం ఏమిటి తెలు ఇదంతా చూస్తే ఎవరిపిస్తుందంటే ఈ కల్పిత సంవృతి వీళ్ళని గట్టిగా పీకలు పట్టుకుందని తెలుస్తూ ఉంటుంది అలాంటి పొరపాటు ఈ అజహ అనే మాట చోట అవ్వకూడదు అందుకోసం ఆయన లోడప్రదాచార్యులు ఏమన్నారంటే పరమార్థైన నా ఆయన నిసర్గదత్త మహారాజుని అడిగారు మీ వారసులు ఎవరన్నా నాకు వారసులు ఎవరు అని చెప్పారు ఎందుకు వారసులు లేదు నేను అద్వయ ఆత్మస్వరూపులు ఉన్నాయా నాకు వారసులు ఎందుకుంటారు వారసులు ఎవరూ ఉండరు మరి ఎవరిలో ఒక ఆయన ఉన్నారు ఆయన మీ వారసులను చెప్పుకుందామని ప్రయత్నం చేస్తున్నారని కూడా అడిగారు ఆయన అలాంటి పొరపాట్లు ఉండకూడదని నేను ఇప్పుడు చెప్తున్నాను నాకు వారసులు ఎవరూ లేరు నేను ఆత్మస్వరూపుడు నాకు మృత్యువు లేదు నీకు కూడా మృతివు లేదు నీవు ఆత్మస్వరూపుడు నాకు వారసులు ఉంటారు ఎవరూ నేను ఒక మోస గురువు నేను కాదు మూసలో పోసిన గురువు ఒకడు ఉంటే వాడికి ఒక వారసుడు ఉంటాడు ఆయన సంపాదించి పెట్టిపోయిన ఆస్తి వీడు కాపాడుతూ ఉండాలి ఈ వారసుడు ఆయన అవసరం ఉన్నా లేకున్నా వీడంత ఆస్తి పోగేసి పెడతాడు అనదన ఆస్తి వాళ్ళు కట్టి పెడతాడు వీటన్నిటినీ వీడేమో కాపలాకాస్తూ ఉండాలి అయితే ఒక్కొక్కదానికి ఒక్కొక్కరు కాపలా కాస్తూ ఉండాలి ఇదంతా ఇలాంటివి ఏమీ పెట్టుకోవద్దు మీరు నేను ముందే చెప్పేస్తున్నాను నాకు వారసులు అనేవారు లేరు ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఇట్ అని నేను ముందే డిక్లేర్ చేశాను సో పరమార్థేన నాప్యజ అజహ అజహ అది అజ కొత్త కలత మీరు శురువు చేయటానికి చెప్పడం కోసం పరమార్థేన నాప్యజ అస్థూలం మనను అహరస్వం అదీర్ఘం అని వర్ణించారు పరమాత్మని అంటే ద్రవ్య ధర్మాలను నిషేధించారు అలోహితం అని వర్ణించారు ఈశ్వరుడు ఎర్రగా ఉండి పెట్టాడు ఆ విషం తాగి కొంచెం నల్లగా అయిపోయంట లేకపోతే విషం తాగడానికి ముందు మొత్తం అంతా ఎర్రగా ఉండిపోడు ఇప్పుడు కొంచెం నలుపు వచ్చేసింది అని అని ఒక వర్ణన ఆమె నల్లగా ఉండేది ఖాళీ ఆవిడ తపస్సు చేసింది బ్రహ్మదేవుడి కోసం బ్రహ్మదేవుడికి మతిపోయింది నా కోసం వీళ్ళు ఈ రాక్షసులు తపస్సు చేయడం ఎరుగుదును జీవులు తపస్సు చేయడం ఎరుగుదును ఈ జగన్మాత నా కోసం తపస్సు చేయడం ఏమిటి నాకు కూడా తల్లి ఆవిడ ఆవిడ నా కోసం తపస్సు చేయడం ఏమిటి అని ఆయనకు మతిపోయింది మతిపోయి ఆయన కూడా తపస్సు తపస్సే వెయిటెడ్ ఫర్ సమ్ టైం వెళ్ళి ఆవిడ ముందు ఆ పేర్ నాకు ఆదేశించాల్సింది పోయి నా తపస్సు చేస్తున్నావు అంటే ఆవిడ చూడు ఏదైనా వ్యవస్థ వ్యవస్థే నీ తపస్సు చేయాలి నువ్వు వరం అందుకోసమే అది కూడా నేను కూడా ఫాలో అవుతాను అందరూ ఫాలో అయ్యేది నేను కూడా ఫాలో అవుతాను అంటే అయితే మీ కోరికేమిటి చెప్పమ్మా అని ఆయన అంటే నేను నల్లగా ఉన్నానయ్యా శివుడికి కూడా నాకు శ్రద్ధ లేకుండా అయిపోయింది నాకేదైనా కొంచెం పచ్చదనం వచ్చేట్లా నువ్వు అనుగ్రహించు అంటే ఆయన సృష్టికర్త కనుక ఆమె నల్లధనాన్ని అంతనే తీసేసి ఆమెకు పచ్చదనాన్ని ఇచ్చాడు ఆవిడ పేరు గౌరీ గౌరవర్ణము కదది కనుక గౌ ఇది శివపురాణ గాథ అంచేతన ఆమెను గౌరీ అని అంటారు ఈ గాథ చూసిన వెంటనే నాకు ఏమనిపిస్తోందంటే ఇదేదో సౌత్ ఇండియా నుంచి వచ్చిన గాథ అని నాకు ఎందుకంటే ఇది భూమధ్యరేఖకి చాలా దగ్గరగా ఉంటారు వింజ పర్వతాల యువతల కొంచెం నల్లగా ఉంటారు బ్రౌన్ నుండి ఇంకొంచెం మీరు సౌత్ పోతే ఇంకా నల్లగా ఉంటారు మరీ శ్రీలంకకి వెళ్తే మరీ నల్లగా ఉంటారు ఇంకంతక సౌత్లో మానవ జాతి లేదు అంటే అక్కడ ఇంకా భూముల భూమి లేదు భూమి చాలా భాగం నార్త్లోనే ఉంది మిగతా డౌన్లో చాలా తక్కువ ఉన్నారు ఆ డౌన్లో సౌత్లో ఉన్న వాళ్ళందరూ కూడా నల్లగా ఉంటారు ఆఫ్రికా మీద వెళ్తే ఆఫ్రికా అప్పు ఈజిప్ట్ లిబియా వీళ్ళందరూ తెల్లగా ఉంటారు ఆఫ్రికా మిడిల్ అండ్ బిలో వెళ్తే నల్లగా ఉంటారు ఆఫ్రికా విత్తుంది సేమ్ ఆఫ్రికా విత్తుంది సేమ్ ఇండియా నార్త్ ఇండియా పంజాబ్ వాళ్ళందరూ పచ్చగా ఉంటారు మీరు తమిళనాడుకి చోట నల్లగా ఉంటారు ఇంకా అక్కడ కిందకి వెళ్ళి కొలది నలుగురు పెరుగుతుంది దేహవర్ణం అలా ఉంటుంది కాబట్టి ఈ కథ ఎక్కడి నుంచి వచ్చిందంటారు మీరు కాబట్టి ఈ అలోహిత అని వర్ణించారు ఈశ్వరుడు అంటే గుణ నిషేధం చేశారు దేహవర్ణాన్నిషేధం చేశారు వర్ణం రంగు అచ్చాయం అని కూడా వర్ణించారు ఆయన ఆయనకి నీడలేదు లేకపోతే ఛాయాశబ్దానికి దేహం యొక్క రంగు అని అర్థం ఉన్నది అలా వర్ణించాడు ఆయన అవాయు వాయు రూపంగా ఉంటాడనో వాయువును కలిగి ఉంటాడనో అలా కాదు అనాకాశము ఆకాశం అనే భూత రూపంగా ఉంటాడని కూడా కాదు అరసం అగంధం అచక్షుష్కం ఇంత బృహదారం ఆయనకి కళ్ళు ఉంటాయంటేనో కళ్ళు ఉండవు కళ్ళు కానీ చూస్తాను మీరు కళ్ళు మూసుకుని చూస్తున్నారా లేదా కళ్ళు మూసుకున్నప్పుడు కళ్ళు మూసుకున్నట్టు తెలుస్తుందా లేదా అంటే ఈ ఈ చర్మచక్షువుల అతీతమైన ఒక చక్షువు మీకుందా లేదా సో ఈ శ్లోకం మీరు విని ఉంటారు ఏంటంటే కింజ్యోతిస్తవ మీకు వెలుతురేమిటి భానుమాన హని రాత్ర ప్రదీపాధికం పౌరుడు సూర్యుడు రాత్రి దీపము మరి ఆ రెండూ లేకపోతే ఏమిటి అని ఈ రకంగా చర్చ ఆత్మజ్యోతియే జ్యోతి కాబట్టి అచక్షుష్కం అశ్రోత్రం చెవులకు చెవి ఆయన కానీ ఆయనకు చెవులు ఉండవు ఆయన చెవి కాదు చెవులు ఉన్నవాడు కాదు బహుభీ సమాసం నైతత్పురుష రెండూ నా శ్రోత్రం అశ్రోత్రం శ్రోత్రం చేస్తే తది అశ్రోత్రం అతేజస్కం ఆయన అలాగా మెరిమిట్లు గొలుపుతూ ఉంటారు అని కొంతమంది అనుకుంటారు నాట్ సో అప్రాణం అప్రాణ చేష్టారూపంగా ఉంటాడు అదే కాదు అనంతరం అబాహ్యం లోపల ఉంటాడు బయట ఉంటాడు కాదు లోపల ఉండడు బయట ఉండడు ఏకరసంగా ఉంటాడు అని ఈ విధంగా సర్వధర్మ ప్రతిషేధము చేసి ఈశ్వరుని స్థాపించారు తప్ప ఏ రకమైన విశేషణాలను చెప్పలేదు అజహా కూడా మరి ఈ విశేషణాలన్నీ నిషేధించటం ఏమిటంటే కల్పిత సంవృతుల్ని నిషేధించటం కోసం వచ్చిన విశేషణాలు తప్ప కొత్తగా ఒక లక్షణాన్ని ఈశ్వరుని ప్రతిపాదించటము వాటి తాత్పర్యము కాదు ఎస్మాత్ పరతంత్రాభినిష్పత్ పరశాస్త్ర ప్రసిద్ధిమపేక్ష్యా అది ఇక్కడ పరతంత్ర అభినిష్పత్తి అంతకుముందు పరతంత్ర అభిసంవృద్ధి ఆ రెండు వేరువేరు అభిసంవృద్ధి అంటే వ్యవహారం ఇక్కడ పరతంత్ర అభినిష్పత్తి అంటే ప్రసిద్ధి ఆ ప్రసిద్ధి చేత అంటే ఆ ప్రసిద్ధిని అపేక్షించి వాళ్ళు పరతంత్రంలో ఆ తంత్రం పదాన్ని మీరు గుర్తించర అంటే కొంత టెర్మినాలజీ పెట్టేస్తారు దాన్ని ఆ టెర్మినాలజీ పెట్టేస్తే అది తంత్రం అంటే ఒకసారి ఒక అది తిరుపతి దేవస్థానంలో ఇప్పటికీ అన్ రిజాల్వ్డ్ కాంట్రవర్సీస్ కొన్ని ఉన్నాయి అన్ రిజాల్వ్డ్ కాంట్రవర్సీస్ వాటికి రిజర్వ్యూషన్ ఏమీ లేదు ఎందుకంటే జీఎర్ గారి అధీనంలో ఆ దేవాలయం నడవాలి పెద్ద జీయర్ గారిని ఒక ఆయన ఉన్నారు ఆయన దానికి ఈజ్ ఇన్ఛార్జ్ ఆఫ్ ది టెంపుల్ టెంపుల్ వ్యవహారం కాదు టెంపుల్ వ్యవహారం అంతా గవర్నమెంట్ చూస్తుంది సెక్రటరీలు వాళ్ళని ఆ పూజలో పూజలు అవి జీయర్ గారి యొక్క అధ్యయనంలో నడవాలి పొద్దున్న ఆయన వెళ్తే కానీ తలుపు తీయకూడదు ఏదో రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి అయితే లోప ఆయనేమో పాంచరాత్రాగమం ఆయన ఆ నామం కూడా డిఫరెంట్గా ఉంటుంది అక్కడ ఉండే పూజారులందరూ వైఖాన సాగమ ప్రధానులు ఆ మెయిన్ పూజారి దగ్గర నుంచి అందరూ వైఖాన సాగమ ప్రధానులు ఏమంటే వైఖాన సాగమంలో నామం దగ్గర నుంచి డిఫరెంట్ నామల్ డిఫరెంట్ పంచపట్టు డిఫరెంట్ అన్నీ డిఫరెంట్ వీళ్ళకి వాళ్ళకి కొన్ని అన్ని పూజలు చాలా మటు పూజలు కలిసి ఉంటాయి ఇది పూజ అంటే ధూపం దీపం నైవేద్యం దాంట్లో పెద్ద కంట్రవర్సీ ఉంటుంది నైవేద్యం కానివ్వ దాంట్లో కాంట్రవర్సీ ఉంది కానీ కొన్ని పూజల్లో కాంట్రవర్సీ ఉంటుంది ఒక పూజ ఉంది ఆ పూజ కూడా నాకు తెలీదు ఆ పేరు విని నాకు అర్థం కాదు షాత్తు మురై అంటాను శాత్తు మురయ్యో మరయ్యో ఈ షాత్తు మురైలో ఇది చేసి అది చేయాలనో అది చేసి ఇది చేయాలనో పెద్ద సమస్య ఆ జీయర్ గారి యొక్క సిద్ధాంతం ప్రకారం ఇలా ఉండాలని ఆయన ఉంటారు అలా అలా ఉండాలని వాళ్ళు వింటారు ఈ సెక్రటరీలు వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళకి షాత్పరై ఏమిటి ఏమిటి వాళ్ళకి అకౌంట్లు బిజినెస్లు రూపాయలు జీతాలు ఆహడావిడి తప్ప ఈ షాత్తు పరై వాళ్ళు వాళ్ళకేం తెలుసు అది ఇంకా రిజాల్వ్ కాలేదు ఆయన్ని ఇది నాకెలా తెలిసిందంటే టీవీ ప్రోగ్రాంలో ప్రశ్నల సమాధానాల్లో పెట్టేది పెడితే ఆయన ఐఏఎస్ ఆసీన్సర్ ఎవరినాడో తెలుసిన దీన్ని ఇప్పుడు మన ఇద్దరం ఈ టీవీ ప్రోగ్రామ్లో సెటిల్ చేసేది కాదు మనం పంచార్థం పండితులందరినీ సమావేశపరిచి దీన్ని సెటిల్ చేద్దామన్నాడు అంటే ఇంకా అది సెటిల్ అయ్యి ప్రసక్తే లేదు అలాగే ఉండిపోతాయి ఇట్ ఈజ్ ఏ పరతంత్ర పరతంత్ర చక్ర స్నానం పరవతంత్ర ఆ చక్రం మునిగినప్పుడు నువ్వు కూడా ఉగాలి పరతంత్ర ఆ ఉలిగితే పుణ్యం వస్తుంది పరతంత్ర సత్యం పలికితే పుణ్యం వస్తుంది శాంతి దయా అహింస వాటి వల్ల పుణ్యం వస్తుంది ఈ చక్రంతో పాటుగా మునిగితే కానీ రాదా అంటే మళ్ళీ పోయింది పరతంత్రాన్ని మీరేమో పక్కన పెట్టినట్ట్రాన్ని అలాగే దాన్ని ప్రశ్నించకూడదు దాన్ని పరతంత్ర అంతే కాబట్టి పరతంత్ర ప్రసిద్ధి ఒకటి ఉన్నది ఆ పరతంత్ర ప్రసిద్ధిలో దేవుడు పుట్టాడు ఆత్మ పుట్టింది పుట్టింది పుట్టింది అని వాళ్ళు పొద్దు నుంచి పొద్దుస్తమానం పుట్టడం కూడా పెట్టారు వాళ్ళు ఎందుకు పెట్టారంటే దేహమే నేననుకునేటువంటి ఆ భ్రాంతి నుంచి వచ్చింది అది దేహాభిమానం కరడుగట్టిన దేహాభిమానం కారణంగా వచ్చింది శ్రీరాముడు నేను పుట్టానని ఆయన అనుకున్నాడో లేదో మరి యోగవాసిష్టం చూస్తే ఆయన అలా అనుకున్నట్టేం కనపడదు ఆయన అనుకున్నాడో లేదో కానీ ఆయన తర్వాత వాళ్ళందరూ ఆయన పుట్టాడని అనుకుంటున్నారు శ్రీకృష్ణుడు అయితే చెప్పాడు నేను పుట్టలేదు బాబు అని ఆయన ఖరాఖండిగా చెప్పిపోయాడు ఆయన గీతలో కానీ తర్వాత వాళ్ళందరూ ఆయన్ని పుట్టినవాడుగానే ట్రీట్ చేసుకున్నారు నేను పుట్టలేదు అని ఆయన ఎన్నిసార్లు చెప్పాలో అన్నిసార్లు చెప్పాడు అయితే గీత They కృష్ణ Krishna based on something else, not on the basis of Gita. ప్రసిద్ధి అనేది ఒకటి సమాజంలో ఉంది కనుక దాంట్లో ఈ జా జా అని వాళ్ళు పెట్టారు కనుక దాన్ని మనస్సులో పెట్టుకున్న అజహ అన్నం తప్ప ఈ అజహ అనేది ఏదో వాళ్ళు చెప్పిన దానికి విరుద్ధమైన మరో లక్షణం దేవుడియన్ను మేము చొప్పించాము అని అభిప్రాయమే కాదు యహ అజ ఇుక్త సవృత్యా జాయతే సో అజహ అనే విశేషణం కూడా ఆ సంవృత్తి అపేక్షను బట్టి వచ్చిన విశేషణం తప్ప వాస్తవము కాదు అంచేతనే ఆత్మస్వరూపాన్ని తెలుసుకునేందుకు ఒక పద్ధతి ఉంది అదేమిటంటే చూడండి మీ స్వరూపమునందు దేశ పరిచ్ఛేదములు లేవు కాల పరిచ్ఛేదములు లేవు వస్తు పరిచ్ఛేదములు లేవు అంతే అలాగే తెలుసుకోవాలి దాన్ని దాన్ని తెలుసుకుందుకు మరో మార్గం ఏమీ లేదు అంచేతనే మీరు మీ స్వరూపాన్ని తెలుసుకోవడం కూడా సంభవం కాదు మీరు మీ స్వరూపాన్ని చేరుకుని దాంట్లో విలీనమై ఉంగుటయ్యే సంభవం తప్ప దాన్ని బుద్ధితో తెలుసుకుంటా తెలుసుకుంటా అనే ప్రక్రియలోకి కూడా అది ఫిట్ కాదు మరైతే తన స్వరూపాన్ని చేరుకుని దాని ఎందు కలిగి ఉండి ఉపాయం అంటే మన గురించి మనకి ఎన్నో ఊహాపోహలు ఉన్నాయి నేను ఇది నేను అది అంటూ తన గురించి తనకు ఎన్ని ఊహలు గలవో ఆ ఊహలన్నిటినీ తిరస్కరించి కూర్చోడమే ఊహ మీ గురించి మీరు చెప్పుకునే ఊహ ప్రతిదీ కూడా మీ అందు ఒక పరిచ్ఛిన్నత్వాల్ని పెరుగుతుంది పుట్టేనో మీరు ఒక ఫిజికల్ బాడీ అయిపోతారు ఫిజికల్ బాడీ కింద అయిపోతారు పరి నేను మంచి పాటగాడిని అని మీరంటే మీరు వాయిస్ బాక్స్ అయిపోతారు మోకాళ్ళు పాడవు డివి స్కళ్ళు పాడదు చెవులు పాడవు మంచి పాటగాడు అంటే వాయిస్ బాక్స్ అయిపోతాడు లెక్క బికమ్స్ వన్ విత్ ది వాయిస్ బాక్స్ సో ఈ విధంగా ఏ విశేషణాన్ని మీరు మీకు ఊహించుకున్నా మీరు మిమ్మల్ని ఒక మూసలలో పెట్టేసుకుంటున్నట్టే లెక్క సో వాస్తవానికి ఆ మూస మీరు వేసుకున్న విశేషణం ఏదైతే అది వచ్చిపోయేదే కానీ మీ స్వరూపంలో భాగం కాదు మీరు అలా నిలిచి ఉంటారో అది వస్తుంది ఇలా పోతుంది ఇలా కాబట్టి వచ్చిపోయేటువంటివి మీ స్వరూపంలో భాగం కాదు అవి ఊరికే భాషించేవి కల్పితము తప్ప యథార్థం కానే కాదు కాబట్టి ఆ వచ్చిపోయే వాటిని ప్రకాశింపజేస్తూ అవి కనపడడానికి కూడా హేతువయ్యేటువంటిది ఏ శుద్ధ చైతన్యం అదే మీ స్వరూపం తర్వాత జగత్తు ఉన్నది అని అంటున్నారు జగత్తు గలదు జగత్తు గలదు అంటే జగత్తు ఉన్నది అని మీరు తెలుసుకుంటున్నారా లేక జగత్తు మిమ్మల్ని తెలుసుకుంటుందా నేను జగత్తును తెలుసుకుంటున్నానా జగత్తు నన్ను తెలుసుకుంటుందా జగత్తు నన్ను తెలుసుకోదు ఎందుకంటే జగత్తు జడము దానికి జ్ఞానశక్తి దాని ఎందుకు లేదు జ్ఞానశక్తి నా ఎందుకు కలదు జ్ఞానం అన్నది ఎప్పుడు కూడా నా నుండి ప్రవహిస్తుంది ఘటము తెలిసింది అంటే ఆ జ్ఞానం నా నుండి ప్రవహించింది సూర్యుడు బాగా ప్రకాశిస్తున్నాడు అంటే ఆ సూర్య ప్రకాశమును ప్రకాశింపజేసే జ్ఞానం నా నుండి ప్రకా ప్రవేశ ప్రసరిస్తుంది కూడా నానుండే ప్రసరిస్తుంది తర్వాత సత్త చితు నా స్వరూపం సత్త ఘటము ఉన్నది అంటే అది ఘటము అనేది నాకంటే ఇండిపెండెంట్గా ఉన్నదని కాదు ఆత్మ యొక్క సత్తయే ఘట రూపంగా ప్రశిస్తుంది సూర్యుడు ఉన్నాడన్నా కూడా ఆత్మ యొక్క సత్తయో సూర్యుని యొక్క ఉరికిగా భాషిస్తండి తర్వాత ఎక్కడ ఆనందమున్నా అది ఆత్మస్వరూపం యొక్క ఆనందమే లడ్డూ తిన్నప్పుడు కలిగిన ఆనందము ఆత్మస్వరూపము యొక్క ఆనందమే కొడుకుని కౌగలించినప్పుడు కలిగిన ఆనందము కూడా ఆత్మస్వరూపము యొక్క ఆనందమే ఆత్మానందం తప్ప ఇంకా లేదు ఆత్మ యొక్క చిట్ ఆత్మసత్ ఆత్మ ఆనందము తప్ప మరి ఏదీ లేదు ఈ అటువంటి అనంత ఆత్మ సచ్చిదానముల స్వరూపము నేను అని వీడు తెలుసుకోవాలి అంతేగాని నేను కుట్టాను నేను ఈ ఇది నేను అది అని తెలుసుకోవడం అని అని భ్రమపడడం కాదు అందుకోసమని అజహ అని చెప్పాను అతహ అజహ ఇది ఇయమపి కల్పన జహ కల్పనకి అజహా అనే కల్పనని అడ్డువేశాం ఆ ముల్లుని ఈ తీసి ఆ తర్వాత రెండు మూడు అని కూడా పక్కన పారేస్తాం కాబట్టి అజహ అనేది కూడా కల్పనలే అత అంటే ఆత్మ యొక్క జన్మ సమృద్ధి వల్ల వచ్చింది నేను పుట్టాను అంటే అది ఎలా వచ్చింది కల్పిత సమృద్ధిని బట్టి వచ్చింది అంటే అధ్యా రూపాన్ని బట్టి భ్రమని బట్టి వచ్చింది భ్రమని బట్టి వచ్చినటువంటి దానిని మరొక భ్రమ మరొక కల్పనతో మరొక సంవృతితో తిరస్కరిస్తారు ఒక అధ్యారూపాన్ని మరొక అధ్యారూపంతో తిరస్కరిస్తారు అందుకోసం అజహా ఇది ఏమిటి కల్పన ఇది కూడా సంవృతియే సంవృతి అంటే కల్పన అజహ అనేది కూడా కల్పనయే అది ఎందుకోసం పెట్టాడు జహ అనే కల్పనని తిరస్కరించడం కోసం కాబట్టి పరమార్థ విషయే నైవ క్రమతే కాబట్టి పరమాత్మ స్వరూపమునందు అజహాని విశేషణము కూడా ప్రసరించదు క్రమతే అంటే ప్రసరతి నైవ ప్రసరతి అజహాని విశేషణం ఒకటి వెళ్ళి పరమాత్మ స్వరూపంలో ప్రసరిస్తుంది అనే అభిప్రాయం కాదు అంటే ఏమిటి నేను అజుణ్ణి నేను అజుణ్ణి నేను అజుణ్ణి అలా కాదు మరి నేను ఆ స్వరూపాన్ని తెలుసుకునే పద్ధతి ఏమిటంటే నేను పుట్టాను నేను పుట్టాను నేను పుట్టాను అని ఈ తొలగించి నేను పుట్టలేదు బాబోయేను అని నిశ్చయించుకోవడం ఈ నేను పుట్టాను అనే వ్యామోహం తొలగి వరకు అహం అజహ ఆ వ్యామోహం తొలగిపోయిన తర్వాత అహం అజహ అనేది కూడా పక్కకి పోతుంది ఓం పూర్ణ మూర్ణమగం పూర్ణ